నిత్యా ఆత్మను దృష్టి బాహ్య నిత్య దృష్టే గ్రాహిక ఇప్పుడు రెండు దృష్టిలు వచ్చాయి రెండు దృష్టిలో ఒకటి బాహ్యమైన చూపు అంటే బాహ్యం అంటే ఆత్మదృష్ట్యా బాహ్యము ఆ చూపునకు బాహ్యము విషయములు ఆ విషయములను విషయమంటే రూపము రూపమును చూస్తూ ఉంటుంది ఆ చూపుకి లోపల ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మదృష్ట్యా అది బాహ్య దృష్టి అయింది చూపు ఈ బాహ్య దృష్టి అనిత్యం అంటే చాలా దృష్టిగా ఒక కళ్ళు ఇలా మూసుకుంటే పోయింది అది కళ్ళు తెరిచినప్పుడు ఉంది మూసినప్పుడు లేదు కేట్రాక్ట్ వస్తే పోయిందంటే ఎటువంటి ఒకవే పోవడం రెటీనా డిటాచ్మెంట్ వస్తే అలా ఇంకంటే వాడు అలా పొందుడమే ఇంకే దృష్టి ఉండదు కానీ దాని వెనకాలం ఉండే దృష్టి ఉంది అది నిత్యం ఆత్మనహా దృష్టి దృష్టి అంటే ప్రకాశన సామర్థ్యం లేకపోతే ప్రకాశకత్వం అని అర్థం ఆత్మ ఆత్మకి మళ్ళీ వేరే కన్నుంది మూడో కన్నుంది అని వీళ్ళందరూ మోసాలు చేస్తూ ఉంటారు అలా కాదు ఆత్మ యొక్క ప్రకాశ ప్రకాశకత్వము అది నిత్యము ఇది కూడా కన్ను కూడా దానికి దృష్టి అని అన్నప్పటికీ దృష్టి అంటే అర్థం ఏంటి ప్రకాశింపజేయుట రూపమును ప్రకాశింపజేస్తుంది అది దృష్టి కాబట్టి ఆత్మ యొక్క ప్రకాశకత్వము అంటే ప్రకాశింపజేసే సామర్థ్యము నిత్యము ఈ బయట ఉండి బయట ప్రపంచంలో ఉండే రూపములను ప్రకాశింపజేసేటువంటి ఈ కన్ను చూపు దృష్టి ఇది అనిత్యము దీంట్లో దేనిని ఏది చూస్తుంది అంటే ఏది దేనికి విషయమవుతుంది అంటే ఈ అనిత్యమైన చూపు విషయి బాహ్యమునందుల రూపము విషయము అండ్ దెన్ అనిత్యమైన చూపు విషయము లోపల ఉండే ఆత్మ యొక్క ప్రకాశకత్వము విషయి అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి గ్రాహిక గ్రహించున్నది అంటే సబ్జెక్ట్ అవుతుందన్నమాట కాబట్టి ఆత్మ చైతన్యమనే దృష్టి కంటి చూపును ప్రకాశింపజేస్తుంది కంటి చూపు బాహ్యమునందులు రూపమును ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఆ భాషలో చెప్పాలంటే కంటిచూపు బాహ్య రూపమునకు గ్రాహిక ఆత్మచైతన్యము కంటిచూపునకు గ్రాహిక గ్రహించేది అంటే తెలుసుకునేది ఇక బాహ్యదృష్టేష్ట ఉపజనాపాయానిత్యధర్మ తద్గ్రాహిక ఆత్మదృష్టే సద్వదవభాసత్వం అనిత్యవాది భ్రాంతి నిమిత్తం లోక్యుక్తం ఇతియుక్తం చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే రైల్లో కూర్చొని వెళ్తూ ఉంటే చెట్లు వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తుంది వీడు ముందుకు వెళ్తూ ఉంటాడు కానీ తాను ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు ఎక్కడికి కదలకుండా ఉన్నాయి ఉండే చెట్లు వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది దీన్ని ఉపాధి అంటే సో రైలనే ఉపాధిని బట్టి కదలిక చెట్ల ఎందు విపరీత దిశలో కదలిక కనపడింది ఉపాధిని బట్టి అలాగే ఇక్కడ ఏమవుతుందంటే వీడు ఆత్మ చైతన్యము ఆ చూపును గ్రహించేది చూపును తెలుసుకుంటూ ఉండేది చూపునక సాక్షి చూపును ప్రకాశింపజేస్తూ చూపునకు సాక్షిగా ఉండేది అది నేను అని వీడు తెలుసుకోండి తెలుసుకోక ఈ కంటి చూపుతో మమేకమవుతాడు తాదాత్మ్యాన్ని చెందుతాడు ఓకే ఈ కంటి చూపు ఎలా ఉంటుంది ఓసారి పుడుతుంది ఇంకోసారి పోతుంది పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆది శబ్దం చేత తగ్గుతుంది చికిత్స చేస్తే మళ్ళీ మామూలు అవుతుంది ఇటువంటి ధర్మములు అంటే అనిత్యత్వము అనే లక్షణములు దాని ఎందు అటువంటి కంటి చూపుతో వీడు మమేకమవుతాడు మమేకమై కానీ వీడు యథార్థంగా కంటి చూపు కాదు కంటి చూపు వెనకాలండే సాక్ష్య చైతన్యం కానీ కంటి చూపుతో మమేకమవడం చేత వీడేమవుతాడు యథార్థంగా కంటి చూపును గ్రహిస్తూ ఉండే ఆత్మచైతన్య రూపమైన దృష్టి అయినప్పటికీ కంటి చూపుకుండే అనిత్యత్వ దోషం తనకు వచ్చినట్టుగా వీడికి భ్రమ కలుగుతుంది అనిచ్యత్వం తద్వద్వభాసత్వం అంటే కంటి చూపు ఏదియో అది ఏ నేను అంటే కన్ను చూస్తోంది అని అనుకోడు నేను సాక్షి అయి ఉండగా కన్ను రూపమును చూస్తోంది అని అనుకోడు నేను రూపమును చూస్తున్నాను అనుకుంటాడు తద్వద్ అవభాసత్వం చెట్టు స్థిరంగా ఉంటే తాను స్థిరంగా ఉన్నానని అనుకుంటాడు రైలు కదులుతో ఉంటే చెట్టు కదులుతోందనుకుంటాడు ముందు కదులుతో ఉంటే వెనక్కి కదులుతోందనుకుంటాడు అన్నీ విపరీతం భ్రాంతి ఉపాధి లక్షణం చేత కాబట్టి వాడు తా గ్రాహ్యమైన చూపు అంటే కంటి చూపు గ్రాహిక అయిన చూపు అంటే ఆత్మదృష్టి ఈ గ్రాహ్యమైన చూపుతో తాదాత్మ్యములు చెంది తద్వత్ గ్రాహ్యమైన చూపు ఎలాంటిదో ఆ రకంగా వీడికి అనుభవం కలుగుతూ ఉంటుంది అవభాసత్వం గ్రాహ్యమైన చూపు అనిత్య అనిత్యము కనుక తను కూడా తన చూపు కూడా అనిత్యము అనేటువంటి దృష్టిలో పడిపోతాడు ఇదంతా కూడా భ్రాంతి కారణంగా కనపడుతూ ఉంటుంది లోకల్లో జనులు అలా అనుకుంటారు అలా ఎందుకు అనుకుంటున్నారంటే ఉపాధితో మమేకమై ఉపాధి ధర్మములను తనేందుకు ఆరోపించుకుంటా అనే భ్రాంతి వలన ఇట్లు జరుగుతున్నది అని ఈ విధంగా మనం వ్యాఖ్యానం చేయుట సరిగ్గా విషయమును సరిగ్గా పరిశీలించినట్లే అవుతుంది ఇది యుక్తం యథ భ్రమణాది ధర్మ బదలాతాది వస్తు విషయ దృష్టిరీ భ్రమతి వా తద్వత్ ఇప్పుడు ఉదాహరణకు అలాటముంటుంది అలాటమంటే తెలుస్తుంది నేను ఇలా తిప్పి వాడిని ఎదుగుతారు మీరు గుర్తుందా తిప్పినప్పుడు ఐ లవ్ యూ అని వచ్చింది అవునా నేను ఇలా తిప్పినప్పుడు మీరు ఇలా అగరబత్తి వెలిగించి ఇలా తిప్పుతున్నాను అనుకోండి ఏమండి మీకేమనిపిస్తుంది మీ చూపు కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది చూపు కూడా తిరుగుతున్నట్టుగా అనిపించారు కదా చూపు తిరుగుతోందా అగరబత్తి తిరుగుతోందా అగరబత్త తిరుగుతోంది కానీ చూపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అబ్బాయి మాకు అలా అని తినట్లేదని మీరు అన్నానికి వీల్లేదు ఎందుకంటే ఇది నేను చూపించిన గ్యాడ్జెట్ ఉండే అది తిరిగినప్పుడు మీ చూపు కూడా తిరుగుతోంది కనుకనే మీరు ఐ లవ్ యూ అనేది చూడగలుగుతున్నారు మీ చూపు తిరగలేదనుకోండి ఫిక్స్డ్గా ఉండిపోయేది అనుకోండి అప్పుడు మీకు ఆ ప్రకాశం మాత్రమే కనపడాలి అక్షరాలు కనపడకూడదు అక్షరాలు కనపడుతున్నాయి అంటే ఆ కదలిక మీ చూపుకు వచ్చిందనమాట ఓకే అర్థమైందండి సో ఎనీవే మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్ తిరిగేది రూపం కానీ చూచే చూపే తిరుగుతోంది అనే అర్థమ కలుగుతుంది ఏమండి ఇప్పుడు కొంతమందికి నెత్తిగో అనే వ్యాధి ఉంటుంది వాడు ఏమంటాడంటే నా చుట్టూ ప్రపంచం అంతా గిరగటర తిరుగుతుంది ఏమంటాడు ప్రపంచం తిరగట్లేదు వాడి తల లోపల ఐదో తిరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్న దృష్టాంతం దానికి ఆపోజిట్ తల లోపల తిరుగుతుంటే బయట తిరుగుతున్నట్టు ఈ హాలు ఎలా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది నిలబడలేడు కూర్చుండిపోతాడు అంటే ఆ తిరుగుడు ఎక్కడుంది లోపల ఉంది కానీ బయట ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇది రివర్సు అగరబత్తి తిరుగుతుంటే తిరిగేది ఏది బయట ఉండే అగరబత్తి కానీ చూపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఓకే కాబట్టి అదే రకంగా తద్వద్ దృష్టాంతం సరిగ్గా అదేవిధంగా కంటి చూపు యొక్క ధర్మము అనిత్యత్వము ఈ అనిచ్యత్వ ధర్మము ఆత్మచైతన్యమైన నాకు ఉన్నది అని వీడు అనుకుంటారు ఎలా అయితే బాహ్య రూపము యొక్క ధర్మము కంటి చూపు నుండి ఆరోపించబడుతూ ఉంటుందో అలాగే కంటి చూపుకుండేటువంటి అనిచత్వము వచ్చుటా పోగుట ఇత్యాది ధర్మములను ఆత్మ చైతన్యము నుండి వీడు ఆరోపించుకుంటూ ఉంటాడు తాచ శృతి ఇదే విషయాన్ని శృతి కూడా ఇక్కడ చెప్తోంది ఈ శృతిలో దృష్టాంతము శృతిలో విషయం కంటి చూపు కాదు శృతిలో విషయం మనస్సు ఓకే మనస్సు ఏకాగ్రముగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఏకాగ్రముగా ఉంటుంది మరి ఒకప్పుడు చంచలముగా ఉంటుంది మనస్సు వీడు ఏమంటాడు నేను మనస్సు యొక్క ఏకాగ్రతకు సాక్షి అయి ఉన్నాను చంచలమైన మనస్సుకు సాక్షిగా ఉన్నాను అంటాడా అండవు మనస్సు తానే ఏకాగ్రమైనట్లుగా ధ్యాయటి ఇవ హ్యాస్ డో నాట్ మనస్సు చంచలమైనప్పుడు తానే చంచలుడుగా ఉన్నట్లుగా వీడు భ్రమపడతాడు ధ్యానము కానీ చాంచల్యము కానీ మనస్సులో ఉంటాయి ఆత్మయం మరి ఆత్మ ఏంది ఏముంటుంది ధ్యానము ఉండదు చాంచల్యము ఆత్మకి ధ్యానం ఉంటుంది పొగలు రాత్రి దేనికి భూమికి ఉంటాయి సూర్యుడికి ఉండదు సో ఈ విధంగా ఈ విషయాన్ని అంటే చూడబడేదాని యొక్క ధర్మములను చూచేదాని ఎందు చేయుట అనేది మీరు సర్వత్ర అనుభవానికి వస్తూనే ఉంటుంది తస్మాత్ ఆత్మదృష్టే నిత్యత్వాగపద్యం అయోగ అయౌగపద్యంగా అస్తి అని సూర్యుడిలో పొగలుంటుందా రాత్రి ఉంటుందా ఏది ఉండదు మరి ఏముంటుంది ఏముంటుంది ఏంటి ఏమీ ఉండదు ఇప్పుడు కంటి చూపు మనస్సు మనస్సు కంటి చూపు నుంచి మనస్సులోకి వెళ్తున్నాం ధ్యాగతీయున్నప్పుడు అదే కదా కంటి చూపెట్టేదో మనస్సు కూడా అట్టిదే విషయము గ్రాహ్యము ఆత్మ చైతన్యము మాత్రమే గ్రాహకము ఓకే ఇప్పుడు మనస్సు మనస్సు ఉంది అని వీళ్ళు అనుమానం చేత నిరూపించినారు ఎందుకని మనస్సు ఉందనే యుగపతి జ్ఞానము కలుగొట్టలేదు యుగపతి జ్ఞానాభావే కళ్ళు పనిచేస్తున్నాయి చెవులు కాబట్టి కంటితోటి రూప జ్ఞానము చెవితోటి శబ్ద జ్ఞానము ఒకేసారి కలగాలి కలగటం లేదు దాన్ని బట్టి ఒకేసారి రెండు జ్ఞానములు కలగవు అనేదాన్ని బట్టి లోపల మనస్సు అనేటువంటి మన యొక్క అంతఃస్కరణము కలగవు అని చేశారు కాబట్టి జ్ఞానములు ఒకేసారి కలుగవు అయౌగ జ్ఞానములు ఒకేసారి కలుగుతాయి యౌగ పద్యము యుగపటు ఈ ఇష్యూ యోగ పద్యమా అయోగ పద్యమా అనే ఇష్యూ ఈ నైయాయుకుల యొక్క సమస్యే తప్ప మాకు లేదు మనస్సులో యోగ పద్యమా అయోగ పద్యమా ఏమిటి మనస్సులో యోగ పద్యమా అయౌగ పద్యమా ఏమిటి అయోగ పద్యం మనస్సులో యోగ పద్యమా అయోగ అయోగ పద్యము మనస్సో లింగం అది అయోగ పద్యము ఓకే మనస్సు నుండి యోగ పద్యము ఉండదు ఇష్యూ లేపారు యోగపద్యమా యోగ పద్యమా అని ఒక సమస్య లేవనొచ్చారు లేవనొచ్చి మన మనస్సు విషయంలో అయోగ పద్యము అని తేల్చినారు అయోగ పద్యాన్ని బట్టే మనస్సు అనేది ఒకటి కదా అయోగ ఇప్పుడు ఆత్మ విషయమది యోగ పద్యమా ఏది ఉండదు నేను మాట్లాడి మాట్లా పద్ధతి అంతా కూడా పాఠంలో భాగమే పోకల్ వేయడం కాదు అదే దట్ ఈజ్ ఆల్ పార్ట్స్ అండ్ పార్ఫుల్ ఆఫ్ టీచింగ్ నేను అక్కడ పెద్దవాళ్ళు ఒక పాఠం కూడా అలాగే చెప్తా ఉంటున్నాను అది వాళ్ళ మీద ఉంటున్నానని పాఠం చెప్పి పద్ధతి అంటే ఆ పాయింట్ని ప్రెస్ చేసే పద్ధతి ఓకే కాబట్టి పొగలా చూ సూర్యుడికి ఇప్పుడు పొగలా రాత్ర ఏది ఏది ఉండదు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండదు అలాగే యోగ పద్యం కానీ అయోగ పద్యం కానీ మనస్సుకి సంబంధించిన విషయాలు తప్ప ఆత్మకి సంబంధించినవి కానే కావు వీళ్ళు ఆ మనస్సు యొక్క ధర్మాల్ని ఆత్మకి ఉంటారు ఓకే తర్వాత లోకంలో చాలామందికి సత్యాలు తెలియవు కదా రోడ్డు ముప్పై వాడి తెలుస్తుంది నేను చూస్తున్నాను అంటాను నేను చూస్తున్నాను అంటే వాడు ఏమయ్యేది ఇప్పుడు కన్ను అయ్యాడు మరుక్షణం ఏమంటాడు నేను నడుస్తున్నాను అంటాడు ఇప్పుడు ఏమయ్యాడు కాళ్ళు అయినాడు కదా ఇప్పుడు వీడింటికి కన్నా కాలా వాడికి ఇంకో కొన్ని చదివిన తర్వాత నేను ఉంటాడు ఒక స్థిరం ఉండదు ఎప్పుడు దేనితో అధ్యాస అయితే అలా అధ్యాసలు నడుస్తూ లోకంలో అలా ఉంటారు సరే వాళ్ళు విషయం తెలియని వాళ్ళు అలా ఉన్నారు కార్కికులు అదే నజాయికులు వైశేషికులు సాంఖ్యులు వేళ్ళ బతికి ఎలా ఉంది వీళ్ళు పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కదా వీళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు మనస్సు అనేదానికి దాని యొక్క ప్రకాశకత్వము ఉపజన అపాయాన్ని ఉంటాయి దాన్ని బట్టి యౌగ పద్యమా అయౌక పద్యమా ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి నిత్యమైన దాని ఎందు ఉపజనం ఉండదు అపాయం ఉండదు యోగపద్యం ఉండదు అయోగపద్యం ఇవే ఉండదు ఆపోజిట్స్ ఏమీ ఉండదు నిత్యం ఉండదు ఓకే ఇప్పుడు లోకంలో అలా ఉంటారు ఈ ఫిలాసఫర్స్ కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళు భ్రమలోనే ఉంటారు ఫిలాసఫీ పెట్టినా కూడా వీళ్ళు భ్రమలోనే ఉంటారు మేము వేదాంతం పాఠం చెప్తా ఉన్న వాళ్ళే భ్రమలో ఉన్నప్పుడు ఇంకా తార్కికులు భ్రమలో ఉండడంలో ఆశ్చర్యమే ఉన్నది బాహ్యానిచ్చదృష్ట్యుపాధివశాత్ లోకస్ తాత్వికాణం ఆగమసంప్రదాయవర్జితవా అనిత్యా ఆత్మనో దృష్టి ఇది భ్రాంతి ఉపన్న ఇప్పుడు లోకంలో ఏమనుకుంటారు కంటి చూపు పోయింది నాకు కంటి చూపు పోయింది అనుకుంటారు నాకు వంటి చూపు వచ్చింది అనుకుంటాడు కన్ను కన్నుకి చూపు పోయి వచ్చింది అనుకోడు నాకు చూపు పోయి వచ్చింది అనుకుంటాడు అంటే ఆత్మయండే ఈ అనిత్యమైన దృష్టిని ఆరోపించి కూర్చుంటాడు కాబట్టి అంటే అర్థం ఏమిటి బాహ్యము అంటే ఆత్మ బాహ్యము చూపు అనిత్యము అండ్ కూడా అది గ్రాహ్యము కూడా అటువంటి బాహ్యమైన చూపు ఏదిగలదో దానితో వీడు తాదాత్మ్యమును చెందుతాడు దా అదే ఉపాధి అని కాదు ఉపాధి అనికా ఐడెంటిఫై అయితేనే ఉపాధి అవుతుంది దేనితో ఐడెంటిఫై అవుతారో దానికి ఉపాధి అయిన సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దానికి ఉపాధి అయిన పేరు కాబట్టి చూపుతో మీరు ఐడెంటిఫై అవుతారు మీరు చూప చూపుకి చూప చూపుకి చూపు కానీ చూపుతో ఐడెంటిఫై అవుతాడు చూపుతో ఐడెంటిఫై అవ్వడం మూలంగా చూపు యొక్క బాహ్యత్వము అనిత్యత్వము ఇవన్నీ కూడా వీడికి సంక్రమిస్తాయి లోకం ఉంటారు తార్కికులు అలాగే ఉంటారు ఏం పోనీ లోకం అంటే వాళ్ళు చదువు సంఖ్యలు ఏదైనా ఈ తార్కికులు అలా ఎందుకున్నారు వీళ్ళు ఏవో చదువుతారు కదా పుస్తకాలు వీరు అంటే వీళ్ళు ఏవేవో చదువుతారు తప్ప ఆ ఆడమ సంప్రదాయము వేళలో ఆగమమోన హుతున్నది ఆగమం అంటే శైవాగమాలు వైష్ణవాగమాలు పశుపతాగమాలు ఈ గోళ కాదు ఆగమోన హుతున్నది ఎతం తతం యొ్య నవేద అవి జాతం విజానతం విజ్ఞాతమవిజానం దీనికి ఆగమము ఇది శుశ్రుమ పూర్వాం ఎనస్తక్షి అది ఆగమము ఈశావాస్యమిదం సర్వం అమంత్రం అది ఆగమము అలా వీటికి ఆగమములు అని పేరు దిషీ స్ప్రిషన్ అది మంత్రముల రూపంగా మనకు వస్తూ ఉంటుంది ఆగమము ఈ ఆగమమును ఎవడో మీకు చక్కగా బోధించాల్సి మీరు దాన్ని శ్రద్ధగా స్వీకరిస్తారు దానికి సంప్రదాయము పేరు సంప్రదాయం ఉంటే బోధించిన దానిని సరిగ్గా స్వీకరించడం ఇవ్వడం పుచ్చుకోవడం దానికి సంప్రదాయం ఈ తార్కికులు ఉన్నారే వీళ్ళలో ఆగమము యొక్క సంప్రదాయము లేదు ఎందుకంటే వాళ్ళు ఆ తర్కం పుస్తకాలు చదువుతారే తప్ప ఆగమములను చదవాలి ఎందుకంటే ఇప్పటికి కూడా అద్వైత సిద్ధి మొదలైన ప్రకా అనే మొదలైన వాదగ్రంథములను చదువుతారే కానీ ప్రస్థానతో ఈ భాష్యాలు చదవాలి అలాంటి వాళ్ళు కనపడతారు నేను ఒక ఆయన్ని చూశానుకున్నాను ఆయన వాదగ్రంథాలన్నీ బాగా చదివాడు తర్కపోకుండా దాంట్లోకి వెళ్ళిపోయాడు వాటిని బాగా అధ్యయనం చేసుకున్నాడు పండితుడు సభల్లో మాట్లాడతారు కూడా కానీ ఆత్మపూర్ణము ఇత్యాది విషయంలో అన్నింటికీ ఆయనకి సందేహమే ఆయనకు అనుభవంలో ఏది ఉండదు ఎందుకంటే ఆయన ప్రస్థానతో ఈ భాష్యాలు జీవితానికి అన్వయించుకుని అలాగే చేయలేదనమాట కాబట్టి తాత్వికలుగానే మిగిలిపోతారు ఆగమ సంప్రదాయం ఉండదు వాళ్ళలో ఈ కారణము వలన వాళ్ళకు ఒక భ్రాంతి ఉంటుంది వాళ్ళలో ఏమిటి భ్రాంతి నాకు చూపు వచ్చింది నాకు చూపు పోయింది ఇత్యాది భ్రాంతి ఉంటుంది నాకు జ్ఞానము పుట్టినది పుట్టిన జ్ఞానము తొలగిపోయినది చూపొక్కటే కదా జ్ఞానము మనస్సు కూడా పెట్టుకోవాలి ఓకే ఇలాంటి భ్రాంతులన్నీ ఉంటాయి నేను పుట్టాను నేను పోతాను ఇవన్నీ దేహాన్ని బట్టి నాకు చూపు వచ్చింది పోయింది కన్నుని బట్టి మనస్సును బట్టి ధ్యాయతి లేలాయతి ఈ రకంగా అనేక భ్రాంతులకు వీళ్ళు గురువుతో ఉంటారు ఆ రకంగా వాళ్ళు భ్రాంతిలో ఉన్నారంటే దాంట్లో అంత ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఉపపన్న ఇవా మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది అది యుక్తిక్తముగానే ఉన్నది ఒకసారి ఒక ఆయన నాడుగురు వచ్చాడు మా ఊళ్ళో అన్ని విషజ్వరాలండి అన్నాడు విశాఖపట్నం నుంచి వచ్చాడు విశాఖపట్నం దగ్గర ఏదో ఊరు మా ఊళ్ళో అన్ని విషజ్వరాలండి గవర్నమెంట్ ఏదైనా సరిగ్గా చేయట్లేదు అని అన్నాడు ఏదో ప్రసంగం నేను అన్నాను మీ ఊళ్ళో ఎన్నిళ్ళు ఉంటాయి రెండు ఇళ్ళు ఉంటాయి ఎన్ని వీధులు ఉంటాయి అంటే ఆరు వీధులు వీధులు ఉంటాయి ఈ వీధులు అన్నింట్లోనూ ఇటు కానీ లేక రెండు వైపులా మురికి నీరు ప్రవహిస్తూ ఉంటుందండి అటు ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు మురికి నీరు వీధి మధ్యలో కూడా వచ్చి అక్కడ నిల అలా కూడా ఉంటుందన్నమాట మరి ఇంకా విషజ్వరాలు కదా ఇంకేం వస్తాయి గవర్నమెంట్కి వెయ్యాలా ఇదంతా మీరు కాబట్టి మీకు విషజ్వరాలు వచ్చుట యుక్తియుక్తమే అని అకంగా వీళ్ళు భ్రాంతిలో పడి ఉండుట ఉపపన్నయ ఎంతయూ సొగసుగా ఉన్నది ఏమీ సమస్య కాదు అలాగే ఉంటారు ఓకే ఇంకా జీవుడు వేరు ఈశ్వరుడు వేరంటాడు వీడు ఈ అలా ఎందుకంటాడు జీవుడు జ్ఞానము చిన్నది అంట ఈశ్వరుడు యొక్క జ్ఞానము పెద్దది ఈశ్వరుడి జ్ఞానం పెద్దదో జనలో వీడు చూసాడా పెట్టాడా జీవుడి జ్ఞానమైతే చిన్నది కాబట్టి జీవుడు ఈశ్వరుడు కంటే వేరు అని నిరూపిస్తాడు అవును జీవుడి జ్ఞానము చిన్నదియా లేకపోతే ఈ దేహములో ఈ మెదడు యొక్క జ్ఞానము చిన్నదియా ఏది చిన్నది ఈ దేహంలోని ఈ మెదడు యొక్క జ్ఞానము చిన్నది మరి జీవుడి జ్ఞానము చిన్నదంటావేమి అంటే జీవుడేమైంది మరి కాబట్టి ఈ ఉపాధితోటి తాదాత్మ్యాన్ని పెట్టి ఆ జీవుడికి ఈ ఉపాధి ధర్మములన్నింటినీ పెట్టి జీవుడు అల్పుడు అని నువ్వు నిర్ధారించి ఈశ్వరుడి కింద సెపరేట్ చేసి సపోజ్ ఈ ఉపాధి ధర్మములు ఈ సోకాళ్ళు జీవ చైతన్యానికి అన్వయించవనుకో జీవచైతన్యము పూర్ణముగానే ఉందనుకో అప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదమే ఉంటుంది కాబట్టి జీవేశ్వర భేదాన్ని కూడా ఇటువంటి అజ్ఞానం చేతనే వీళ్ళు కల్పించుకున్నారు ఏమండి నాకు నేను పాపిని ఈశ్వరుడు పుణ్యము యొక్క పుణ్యము అయ్యి ఉండాలి కదా అలా అయితే మనం ఎందుకు పూజలు చేస్తాం ఈశ్వరుడు మహా గొప్ప స్వరూపుడు పుణ్యమే ఉంటుంది ఆయన అధర్మం ఏమైనా ఉంటుందా ఉండదు ఓకే అది ఎలా తెలుసు నేను పాపిని అది నీకు తెలుస్తూ ఉంటుంది నువ్వు ఏదో గప్పుడు ఎవరు ఈశ్వరుడు ఏ తప్పు చేయలేదని నీకు ఎలా తెలుసు నువ్వు చూసావా పెట్టావా ఈశ్వరుడు ఏ తప్పు చేయలేదని ఈశ్వరుడు చెప్పాడా నువ్వు చెప్తున్నావా నువ్వే చెప్తున్నావు కాబట్టి నువ్వే నీ యొక్క పరిచ్ఛత్వాన్ని కల్పించి ఈశ్వరుడి యొక్క గొప్పతనాన్ని కల్పించి భేదమును కల్పించుకుంటున్నావు అంతే నీ పరిచ్ఛేదము కరెక్టా కాదు చూసుకోను సపోజ్ నీ పరిచ్ఛేదము నీ చేత అజ్ఞానముతే కల్పితమైనది అని నీకు అర్థమైందనుకో అప్పుడు నీకు ఈశ్వరుడికి భేదం అనేదే ఉండదు జీవేశ్వర పరమాత్మ భేద కల్పన ఏతన్నిమిత్త మూడు ఆత్మలు పెట్టాడు కదా జీవాత్మ వేరు ఈశ్వర పరమాత్మ అని మూడు ఆత్మలు పెట్టాడు అలా ముందు అలా వచ్చింది కదా ఈశ్వర ఆత్మ అంటే విరాట్ రేప హిరణ్య గర్భుడు అంటాడు పరమాత్మ అంటే నిర్గుణ పరమాత్మ జీవాత్మ అంటే వీడు పరిచ్ఛిన్న జీవుడు ఒక దేహమునకు చెందినవాడు అని ఈ రకముగా కల్పించుట ఈ కల్పించుటకు బేసిస్ ఆయా ఉపాధి విరాట్ బ్రహ్మాండ శరీరం ఉపాధి చేత ఈశ్వరాత్మను కల్పించాడు పరిచ్ఛిన్న దేహం ఉపాధి చేత జీవాత్మను కల్పించాడు ఉపాధులు లేనిది పరమాత్మ అన్నాడు అని మూడు పెట్టారు ఈ ఉపాధులు సత్యం అని అనుకుంటాడు వాడు అని చెప్పి మూడు ఆత్మలు వచ్చాయి ఉపాధులు అజ్ఞాన కల్పితంలో అయితే మూడాత్మలు ఉంటాయో ఒక్క ఆత్మ ఆత్మ ఉంటుంది కాబట్టి ఈ కల్పన కూడా ఏతన్ అంటే ఏతత్ అర్థం ఏంటి భ్రాంతి అని అర్థం భ్రాంతి నిమిత్తైవా అంతేకాదు ఇంకా ఇంకా అనేక భ్రాంతిలు ఉంటాయి స్తి నాస్తింత వాంగ్మనసో ఎత్రం సద్విషయా నిష్టే నిర్విశేషా అనే సెంటెన్స్ కంప్లీట్ కాకుండానే ఫుల్ స్టాప్ ఉంది కదా దాన్ని ఇప్పుడు నిర్వహించాలి సెంటెన్స్ ఎక్కడ కంప్లీట్ అయింది ఫుల్ స్టాప్ కూర్చొని ఇక్కడ కూడా పారాగ్రాఫే మార్చి పెట్టేది అంటే నిర్విశేషాయా భ్రాంతి ఉపపన్నైవా అని అలాగే దాన్ని మనం దాన్ని సెటరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు జీవేశ్వర పరమాత్మ భేద కల్పన ఏతన్ నిమిత్తైవా అని ఉంది కదా నిర్విశేషాయా కల్పన చ ఏతన్ నిమిత్తైవా అనో ఏదో అలాగే దాన్ని సెటరేట్ చేయాలి అది మనం చూద్దాం తదా స్పీచాలి అది ఈయన ఈయన స్పష్టం చేశాడు పాపం ఈయన ఉపకారం చేశారు ఏకాకారుడు అంటే ఆయన ఏమంటున్నాడు అంటే అస్థి ఇత్యాద్యా సర్వాహ కల్పనా భ్రాంతి నిమిత్త ఏవా ఇలాహ అని అంటున్నాడు పాపవాడు కరెక్ట్గానే నేను బాగానే గ్రహించాను తర్థా అదేవిధముగా అస్థి అంటాడు ఆత్మ ఉంది అంటాడు ఇంకొకడు నాస్తి అంటాడు ఇలాంటివి ఈ అస్థి నాస్తి మొదలైనటువంటి ఎన్ని కల్పనలైతే ఉన్నాయో అన్ని కల్పనలు ఈ కల్పనలు ఇవి కల్ప ఈ కల్పనలలో మళ్ళీ వాంగ్మనసయోహ భేద వాస్తు యొక్క భేదములు మనస్సు యొక్క భేదములు మనస్సు మనస్సు అంటే రూపం వాస్తుంటే నామం ఓకే మనస్సు రూపము వాస్తు నామము ఘట అన్నారనుకోండి ఘటము అనే నామం నోట్లో ఉంది వాక్ ఘటము అనే రూపం తలలో ఉంది మనస్సు బయట ఉన్నది మృతిక ఓకే బయట ఉన్నది ఏంటంటే నాభిత్ర ఉన్నది మృతిక కాబట్టి ఉంది లేదు ఇత్యాది కల్పనలు నామ రూపములు యొక్క భేదములు ఎన్ని ఉన్నాయో అవన్నీ కల్పనలు ఓకే ఈ కల్పనలన్నీ దేనియందు విలీనము గుణం అది ఏ పరమాత్మ ఎత్ర ఏకంభవంతి ఏ పరమాత్మ ఏందైతే విలీనమవుతాయో ఆ పరమాత్మ ఓకే ఈ కల్పనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ముందు ఆత్మ చైతన్యం అవుతుంది ఆ చైతన్యము ముందు ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి విలీనమైనప్పుడు ఆ చైతన్యంలోనే విలీనమైపోతాయి అంచేతనే మంచి అదే చైతన్యంలో విలీనమవుతుంది చెడు కూడా అదే చైతన్యంలో విలీనమవుతుంది ఇప్పుడు ఒకడు తప్పు మాట మాట్లాడలేడనుకోండి అది ఎక్కడి నుంచి వచ్చింది వాక్కు నుంచి వచ్చింది మాక్ ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచి వచ్చింది మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి బుద్ధి అహంకారము ఉంది అహంకారము ఆత్మ చైతన్యం అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ విలీనమైనప్పుడు వెళ్ళి ఎక్కడ విలీనమవుతుంది ఆత్మచైతన్యండి సత్యము కూడా అంతే అసత్యము ఎన్ని కల్పనలు ఉంటాయి అన్నీ కూడా ఆత్మచైతన్యంలో తెలియడం ఆత్మచైతన్యమునందు ఆత్మచైతన్యమునకు విషయముగా కలిగిన దృష్టి తద్విషయా దృష్టే యావంతో వాగ్భేదా నామవిశేషా మనసో భేదా రూపవిశేషా దీని బాగా రాశాడు పాపం వాగ్భేద అంటే వాగ్మనసో భేదా అంటే వాగ్భేదములు నామవి వేర్వేరు నామములు మానసభేదములు వేర్వేరు రూపములు ఎత్ర ఆత్మని ఏకంభీ సర్వే వేద ఎత్ర ఏకం భని కూడా అంటాడు సర్వా ప్రజా ఎత్ర ఏకం అని శృతి కూడా కలదు సో తద్విషయాయా అన్న దగ్గర నేను నట్టి ఉన్నాను దాన్ని పాపం ఈయన క్లియర్ చేశాడు తద్విషయా అంటే విషయ శబ్దానికి స్వరూపాయా అర్థం దాని స్వరూపమై ఏ ఆత్మస్వరూ ఏ ఆత్మయందు ఈ నామరూప భేదములు అస్థి నాస్తి మొదలైన వికల్పములు వికల్పములు అంటే వేరు కల్పనలు ఇవన్నీ విలీనమవుతూ ఏకమైపోతూ ఉంటాయి ఆత్మ యొక్క స్వరూపభూతమైన దృష్టి తద్విషయా అంటే తత్స్వరూపాయా దృష్టే ఆత్మ యొక్క స్వరూపమైన దృష్టి ఆ దృష్టి ఏమవుతుంది నిత్యమవుతుంది అనిత్యము కాదు తర్వాత ఆ దృష్టి ఇంకా ఎలా ఉంటుంది నిర్విశేషమవుతుంది దాని రెండు విశేషములు ఉండవు విశేషములంటే ఏమిటి యౌగ పద్యము అయౌగ పద్యము ఉపజనము అపాయము ఇవన్నీ దృష్టిలో ఉండే విశేషాలు ఇవేమీ కూడా ఆత్మచైతన్యం యొక్క దృష్టి ఎందు ఉండవు అటువంటి దృష్టికి తర్విశేషాయా దృష్టే కల్పనా భ్రాంతి నిమిత్త అని మీరు వాక్యాన్ని ఫినిష్ చేసుకోవాలి దృష్టే అది కల్పనా ఎన్ని భేదములుంటే అన్ని భేదములు కూడా ఆ దృష్టికే కల్పించబడుతూ ఉన్నది భ్రాంతి నిమిత్త ఆహ అని మీరు వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి ఇక్కడ అస్తి అనే కల్పన అస్థి కూడా కల్పనే కదా అస్థి అనే కల్పన ఆస్తికుల యొక్క కల్పన ఆస్తికులు దేనిని కల్పిస్తారు కదండి నాస్తి అనే కల్పన శూన్యవాదుల యొక్క కల్పన అస్థి నాస్తి అని ఇంకో కల్పన ఉంది ఆది శబ్దం చేయడం అస్థి నాస్తి అనే కల్పన దిగంబరుల యొక్క కల్పన దిగంబరులు దిగంబరులు కనబడతారు మీకు వీళ్ళు జైనులు దిగంబరులు అంటే వాళ్ళు స్యాద్వాదం అంటే ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు స్యాద్వాదం సో దిగంబరానామితి కైనచిద్పేణ నాస్తిం స్యాత్ వాది జైనినాను ఉంటుంది ఫలానా రూపంలో ఉంటుందని చెప్పలేము ఉంటుందా అంటే ఉంటుంది లేదంటే లేదు ఏదో అలా చెప్తారు వాళ్ళ కల్పనలు ఇటువంటి కల్పనలు ఎన్నుంటాయన్ని నామరూపముల యొక్క భేదములు ఎన్ని ఉంటాయన్ని అన్నీ కూడా ఏ ఆత్మ ఎందు ఆత్మ యొక్క దృష్టి ఆత్మ యొక్క స్వరూపభూతమైన దృష్టి తద్విషయా అంటే తద్విషయాయా అంటే ఆ దృష్టికి ఏతా కల్పనా భ్రాంతి నిమిత్తా అని మీరు పూరించుకుని వాక్యాన్ని ఫినిష్ చేసుకోవాలి ఒకప్పుడు మీరు స్ట్రిక్ట్గా గ్రామర్ ప్రకారం సింటాక్స్ ప్రకారం పోతే వాక్యం ఫినిష్ అవ్వదు ఇక్కడ అటువంటి సమస్యలు ఉంటాయి భాష్యంలో చెప్పాను కదండి ఈ భాషం అంతా పర్ఫెక్ట్గా లేదు ఉన్నదేదో దాన్ని పట్టుకుని మనం వెళ్ళాడుకున్నాం లేకపోతే అలా ఎక్కడైనా ఉంటుంది ఏ భాష్యంలోనూ అలా ఉండదు ఏ భాష్యంలో కూడా తద్విషయాహ నిర్వి నిర్విశేషయా దృష్టే అని పురుస్తారు అలా ఎక్కడ ఉండదు దాన్ని ఏదో మొత్తం మీద ఫినిష్ చేస్తారు ఒకవేళ ఫినిష్ చేయకపోయినా ఆ ఫినిష్ అలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఫినిష్ కాలేదు ఫినిష్ స్పష్టంగా కనపడదు అప్పుడు టీకాకార్లు వీళ్ళు వాళ్ళు కలిపి దాన్ని కొడుక్కి తీసుకొచ్చి పెడతారు ఓకే మంచిది ఇంకా ఈ భేదములన్నిటినీ ఏకరవు పెడుతున్నారు ఇప్పుడు స్తి నాస్తి ఇది చూసాం మనం ఆస్తికులు నాస్తి అంతేతనే ఇది ఈ సత్యాన్ని చాలామంది వేదాంతులు గ్రహించరు వేదాంతులు ఆస్తికులు కాదు మీరు హృషికేసి వెళ్ళారనుకోండి నాశనంలో ఉన్న వాళ్ళందరూ మేము ఆస్తికులు అనుకుంటారు వాళ్ళు వాళ్ళ నాస్తికులుగా ఉండకూడదు ఆ వేదాంతులు ఆస్తికులు కాదు ఆస్తికులు అంటే నాస్తికులకు ఆపోజిట్ వీళ్ళు ఎవరికే ఆపోజిట్ కాదు వేదాంతులు ఆస్తికులు కాదు నాస్తికులు కాదు ఆస్తికులు అంటే ఎవరో తెలిసిన ఈ వైష్ణవులు వాళ్ళు విష్ణువు అక్కడ ఉన్నాడు వాళ్ళు ఆస్తికులు వేదాంతులు ఆస్తిక నాస్తిక కోటిలో పాడారు అంటే వీళ్ళు ఏమీ కాదు కాబట్టి మీరు వేదాంతం తోట మేము ఆస్తికులు ఉండవు కానీ నాస్తికులతో పుష్టి పెట్టడాలు అవి అస్తి నాస్తి అవి రెండు కల్పాలు ఏకం నానా పరమాత్మ ఒక్కటియే పరమాత్మ అనేకమే ఇప్పుడు పరమాత్మ ఒక్కటియే అనే మాట అద్వైతులు చెప్తారని అనుకోకూడదు మీరు పరమాత్మ ఒక్కటని చెప్పారు అద్వైతులు పరమాత్మ అద్వయము అని చెప్తారు పరమాత్మ ఒక్కటి అనేకమా ఒకటి కాదు అనేకము కదా అనేకం ఉన్నప్పుడు ఒక్కటి ఉంటుంది ఒక్కటి ఉన్నప్పుడు అనేకం ఉంటుంది అది ఒక్కటి కాదు అనేకము కాదండి సూర్యుడు పొగలా రాత్రా పొగలవు కాదు రాత్రి కాదు గుణ కా గుణం పరమాత్మకి నిర్గుణుడని మనం చెప్తాం అంటే అర్థం వాడెవరో గుణం ఉందన్నాడు కాబట్టి దాన్ని నిరాకరించడం కోసం నిర్గుణుడని చెప్తాం మళ్ళీ ఆ నిర్గుణం మళ్ళీ ఇంకొక ధర్మంగా మీరు చెప్పకూడదు ఓకే కాబట్టి ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు కాఫీ తాగలేదు ఇంకొకడు ఉన్నాడు వాడు కాఫీ తాగలేదు వీళ్ళిద్దరిలో నేను కాఫీ తాగలేదు అని ఒకడు అన్నాడు రెండో వాడు ఏమీ అనలేదు ఇద్దరికీ తేడా ఉందా లేదా ఉంది తేడా తేడా ఏంటంటే నేను కాఫీ తాగలేదు అన్నవాడి కాఫీ కావాలి ఏమీ అనని వాడికి ఏమీ అక్కలేదు వాడికి ఆ దృష్టి ఉండదు నేను కాఫీ తాగలేదు అనే దృష్టి ఉండదు వాడికి ఓకే అలాగే పరమాత్మ సగుణమా నిర్గుణ సగుణం కాదు నిర్గుణం కాదు ఇప్పుడు కూడా నిషేధం అనేది ప్రసక్తి ఉన్నప్పుడే ఉంటుంది ప్రసక్తస్యవ నిషేధ గుణముల ప్రసక్తి వస్తే నిర్గుణము గుణముల ప్రసక్తి లేనప్పుడు అంటే స్వరూపం స్వరూపముగా ఉన్నప్పుడు నిర్గుణము మాట కూడా ఉండదు జానాతి నానాతి ఇప్పుడు లోకంలో ఉన్నవాడు నానాతి పండితులు జానాతి ఈ రెండు కూడా రెండు కూడా రెండు కల్పనలు బుద్ధి ఎందు ఈ ధర్మములు రెండు కూడా ఆత్మస్వరూపముందు కల్పితమే క్రియావత అం క్రియలు గలది క్రియలు లేనిది అనే రెండు కూడా ఆత్మస్వరూపంలో ఉండవు అజ్ఞానం చేత క్రియావత్ అని అంటే అబ్బెద్దే ఆత్మయందు క్రియలు లేవు అని రిప్లై ఉంటుంది అంతే తప్ప పని కట్టుకొని క్రియలు లేవు ఆత్మయందు అని చెప్పాలి ఫలవత్ అఫలం ఫలము వలది అంటే పుణ్యఫలము పాప ఫలము ఆత్మము ఉన్నాయని ఒకడు అంటాడు అదే ఉండవని చెప్పాల్సి వస్తుంది వాన్ని ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది అది కూడా కల్పనే సబీజం నిర్బీజం ఇక్కడ ఆయన టీకాకారుడు అన్నాడు ఫలం అంటే శరీరం అన్నాడు కర్మఫలం కదా శరీరము అంటే ఆత్మ శరీరము గలది శరీరము లేనిది ఆత్మ శరీరము గలది అనే కల్పన పెద్ద కల్పన అది రామానుజా సిద్ధాంతంలో శరీరం లేదని ఇంకొకటి అంటాడు ఏ పాశుభుడు ఇంకొకటి ఇవన్నీ కూడా కల్పన బీజము అంటే ధర్మాధర్మములు ఇప్పుడు శరీరములకు బీజం ఏమిటి ధర్మాధర్మములు కదా కాబట్టి ఆత్మ సబీజం అంటే ధర్మాధర్మములనే బీజము గలది ధర్మాధర్మములనే బీజము ఆత్మ ఎందు లేవు అని ఇంకొక వాదం సుఖం దుఃఖం ఆత్మ సుఖమా దుఃఖమా సుఖమనొక దుఃఖం ఇంకొకటి నాకు ఆశ్చర్యం నేను పూనా వెళ్ళాను ఉన్నాడు లేదో నలుగురు నా చుట్టూ చేరారు ఒకతను పూనా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు అతను నాతో అన్నాడు ఎందుకండి వేదాంత ఎందుకు బాయ్ వేదాంత అంటే నేనున్నాను ఇంకొంచెం వివరించం నీ అభిప్రాయాడు ఏముంది ఇప్పుడు నవ్వు విల్ కట్ మీ ఓకే మై పేరెంట్స్ ఆర్ వెల్ టూడు అండ్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఐ హ్యావ్ ఎ గుడ్ జాబ్ అండ్ ఐ విల్ కెట్ మై వై So I have a beautiful young wife also. We are living happily. Why do you need Vedanta? That means you don't need Vedanta, that means. If you don't need Vedanta, you don't need a Vedanta. If you don't need Vedanta, you will not need Vedanta. If you don't need Vedanta, you will need a little more. That means that you can't see. Hmm? ఆవిడ బ్యూటిఫుల్ కొంతకాలమే ఉండొచ్చు యంగు కొంతకాలమే ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు ఇక్కడ ఏదైనా ఇప్పుడు అతను అనుకున్న వాటిల్లో ఏదైనా పక్కి జరిగిపోవచ్చు సో కాబట్టి సుఖం దుఃఖం కొంతమంది అతను చెప్పింది ఏంటంటే సుఖమే ఉంది దుఃఖం అతనుంది దుఃఖం లేనప్పుడు ఎలా అంటారు ఎందుకు అని కొంతమంది అయ్యా మాకు దుఃఖమేటప్పుడు సుఖం లేదంటారు లేదని అనరు అని అంటారు కానీ అది కరెక్ట్ కాదు దుఃఖమైటప్పుడు సుఖం లేదన్నాడంటే వాడు ఆ మాట చెప్పడానికి వచ్చి చెప్పాడంటే అర్థం గడ్డ ఉంటే సుఖం ఉందనమాట లేకపోతే చెప్పలేడు కూడా కాబట్టి ఇది కాదు అది కాదు మద్యం అమద్యం అదే ఇవి ఇవన్నీ కూడా వాక్యాలు అలగాపులగా అయిపోయి ఉన్నాయి వీటిని మనం ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవాలి శంకరుల భాష కొంచెం గడబడి మధ్యం అమధ్యం ఏదో పెట్టినట్టుంది కానీ దాన్ని మనం సర్వ్ చేసుకోవాలి ఆత్మ మధ్యమ పరిమాణము గలది అంటే ఒక ఫిక్స్డ్ పరిమాణము గలది అని అభిప్రాయం అణు అనంత అణు అంటే చాలా చిన్నది అనంత అంటే చాలా పెద్దది అటు మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు ఇన్బిట్వీన్ పరిమాణము గలది ఇన్బిట్వీన్ పరిమాణము అంటే దేహమునకు ఎంత పరిమాణమో ఆత్మకు అంతే పరిమాణము జైనులు చెప్పారు జైలు అంటే ఎవరో తెలుసా జైన్ కమ్యూనిటీ వాళ్ళు కాదు జైన్ కమ్యూనిటీకి హిందూ కమ్యూనిటీకి తేడా ఏమై అంతా కలగాపులకం అయిపోయి ఉంటుంది టెంపుల్స్ మనకి జైనుల నుంచి వచ్చాయి టెంపుల్స్కి మూలకర్తలు జైనులు ఆ తర్వాత రామానుజులు మొట్టమొదటి టెంపుల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళలో మొత్తానికి వీళ్ళే జైనులు వైష్ణవులు టెంపుల్స్ వీళ్ళలే ఇవే దిడే దివే టెంపుల్స్ ఆఫ్ ప్రాక్టీస్ డే మీ రాజుజన్ ఈజ్ ఫ్రమ్ జైను అండ్ రామానుజ సో వీళ్ళలో జైనులు కొంత ప్రాచీనము వాళ్ళు పెట్టిన ఐడియాని రామానుజాచార్యలు బాగా బలంగా ముందుకు తీసుకుంటారు మొత్తానికి వాళ్ళు చెప్పారు మధ్యమ పరిమాణం అని రామానుజులు కూడా అలాగే చెప్తారు దేహం ఉందంటారు ఆత్మ చిద్ శరీరం అని ఇలాంటి చెప్తారు చిదచిద్ ఆత్మ పరమాత్మ అంటారు అంటే పరమాత్మకి ఈ జీవులన్నీ అపుక్కుని ఉంటాయంటారు ఆ పరమాత్మ బరుచుకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించి వీళ్ళందరూ ఆయనకు అతిక్కుని ఉంటాయి వీళ్ళ శరీరములన్నీ ఆయనకి వీళ్ళ మనస్సులన్నీ వీళ్ళ ఆత్మలు ఆయనకి శరీరము ఏదైతే చెప్తారు మధ్యమ పరిమాణం కాదు అనంత పరిమాణం అని ఇంకోటి అమధ్యం శూన్యం అశూన్యం శూన్యమనే శూన్యవాదులు అంటారు శూన్యం కాదయా అది అది ఉంది అక్కడ అని ఇంకొకటి అంటాడు పరోహం అన్య అది నేను పరుడను అని ఒకటి అంటాడు పద అంటే పరమాత్మ అబ్బెబ్బే నేను ఇతరుడను ఇంకొకటి అంటాడు లేకపోతే కింద టీకాకారుడు బాగా రాశాడు పరహ అహం అన్య అయం అన్య అహం పర అలా పెట్టుకుంటాడు అయం అని ఇంకో మతం పెట్టుకుంటే ఆ సెంటెన్స్ పూర్తవుతుంది ఇతడు వేరు నేను వేరు నేను గురువు ఆత్మ ఇతడు శిష్యురాత్మ అంతకాలం అంతకాలమే అండి పెట్టుకున్నంత కాలము అయితే చచ్చిపోయిన తర్వాత పోనీ ఇద్దరు ఏకం అప్పుడు కూడా ఏకం వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా గురువు ఆత్మ గురువు ఆత్మయే శిష్యాత్మ శిష్య ఆత్మయే వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా వైకుంఠంలో కూడా స్వామిజీ మహారాజే వీడి బతుకు వైకుంఠంలో కూడా నమస్కారాలు చేస్తూ ఉండడం ప్రణామాలు చేస్తున్నాం ఇదే వీడి బతుకు ప్రదక్షిణాలు చేయడం ఇంటే వీడి బతుకి ఎప్పుడు ఫ్రీడమ్ అనేది ఉండదు వీడొచ్చి వైకుంఠంలో ఉంటాడంటే అమెరికాలో ఉన్నట్టు ఇదివా సర్వవాక్త్యయగోచరే సర్వవా ప్రత్యయాగోచరే స్వరూపే యో వికల్పతు అది ఈ రకంగా అనేక రకములుగా ఆత్మస్వరూపం విషయంలో అనేక కల్పలను చేయగూరును చేయగూరుతున్నారు అంటే అనేక కల్పనలను చేయుటకు ప్రయత్నిస్తున్నారు టీకాకారుడు రాశారు అలాగా బాగా రాశాడు అని ఇప్పుడు పోనీ గురించి ఊహలు చేయడంలో తప్పే ఉంది ఊహించవచ్చు కదా థియరిటికల్ ఫిజిక్స్ అని నేను అదే చదువుతున్నా అప్పుడు ప్రశ్న థియరిటికల్ ఫిజిక్స్ ఎంత చదివాను టూ థర్డ్స్ చదివేశాను కదా నేను ఇక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటున్నాను అనుకుంటారా మీరు చాలా టూ థర్డ్స్ ఓకే సో థియరిటికల్ ఫిజిక్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఊహలు చేస్తూ ఉంటారు మనం చేసే ఊహలకి వాళ్ళు చేసే ఊహలకి మతం వాళ్ళు చేసే ఊహలకి వాళ్ళు చేసే ఊహలకి తేడా ఉంది మతం వాళ్ళు చేసే ఊహలకి బేసిసే ఉండదు విష్ణువు చెవులకి కుండలాలు పెట్టుకుంటాడు అంటాడు ఎందుకు అలా ఎందుకు పెట్టుకుంటాడు అంటే వాడు పెట్టుకుంటున్నాడు అనమాట అందుకోసం నువ్వు పెట్టుకున్నా లోకంలో చాలామంది పెట్టుకోలేదు కదా అంటే వాడికి ఇక్కడ సమాధానమే ఉండదు ఏదో సమ పిచ్చి బేసేసి వీళ్ళు అలా పిచ్చి బేసేసుకుంటారు వీళ్ళ ఊహ ఎలా ఉంటుందంటే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఊహ చేస్తాడు ఉదాహరణకి ఒక అతను ఉన్నాడు అతను మీరు ఛార్డు ఏదో జర్మ జపాన్ సైంటిస్ట్ అత అప్పటికి రోధన్ ఫరుడు అనే ఎలక్ట్రాన్స్ కనిపెట్టాడు ప్రోటాన్స్ కనిపెట్టాడు హీరియం పార్టికల్స్ అని ఆల్ఫా పార్టికల్స్ ఉంటారు వాటిని కూడా కనిపెట్టారు ముందు ఆల్ఫా పార్టికల్సే కనిపెట్టారు తర్వాత ప్రోటాన్స్ వచ్చాయనుకుంటా ఇవి నెగిటివ్ అవి పాజిటివ్ అతను క్యాల్కులేషన్ ఇవన్నీ క్యాలకులేషన్స్ మ్యాథమెటిక్స్కి ఫిజిక్స్కి తేడా ఉండదు అతను ఎవో క్యాలిక్యులేషన్స్ చేసి ఇవి ఛార్జ్డ్ పార్టికల్స్ ఉన్న ఉన్నాయి కదా ఛార్జ్ లేని పార్టికల్ కూడా ఉండి ఉండాలి ఉదాహరణకి ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఆ ప్రోటాన్లో కొలైడ్ అయిందనుకో ఏమవుతుంది దీని ఛార్జ్ ఎంత దాని ఛార్జ్ ఎంత దీని మాస్ ఎంత దాని మాస్ ఎంత పొల్యూషన్ వెరాసిటీ ఏంటి చాలా ఎక్కువ వెలాసిటీ ఉన్నప్పుడు కొలైడ్ అయినా మళ్ళీ విడిపోతాయి సపోజ్ వెలాసిటీ తగ్గితే విడిపోకుండా ఉంటాయా ఎంత తగ్గ ఇంక ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటూనే పోతారు పేజీలకి పేజీలు నింపుతూ ఉంటారు అలా చింపుతూ ఉండడం మళ్ళీ ఇంకో పేజీలు ఆఖరికి క్యాల్కులేషన్ చేసి చేసి చేస్తే అతను ఏమన్నాడంటే నా క్యాల్కులేషన్స్ ప్రకారంగా న్యూట్రాన్ అనే పార్టికల్ హోటల్ ఉండూ ఉండాలి ఉండాలి దానికి ఛార్జ్ దాని వెటు మాస్ ఎంత ఉంటుంది దాని రేడియేస్ ఎంత ఉంటుంది ఇంత ఉండాలి అంత క్యాల్కులేషన్స్ దాన్ని వెలాస్తే ఇంత ఉండాలి అని క్యాల్కులేషన్స్ చేసి పెట్టాడు చేసిన రెండేళ్లకో మూడేళ్లకో ఆ పార్టికల్ని ఒకడు కనుగొన్నాడు కనుగొని ఆ లెక్కలన్నీ ప్రాపర్టీస్ అన్నీ వేస్తే ఇంచుమించు ఇని చెప్పినట్టే వచ్చాడు అప్పుడు ఈ కనుగొన్న వాడికి ఆయనకి కలిపి ఒక నోబుల్ ప్రైజ్ ఇచ్చారు ఈ ఊహ అక్కడ ఊహ అలా ఉంటుంది మొన్న ఇంకో ఊహ చేశారు గురుగ్రహమును ఒక పెద్ద యాస్టిరాయిడ్ యాస్టిరాయిడ్ పెద్ద బండరాయిడ్ ఎంత బండరాయి అంటే పర్వతం అంత ఉంటుంది అది వెళ్ళి గురుగ్రహాన్ని కొలయిది చేస్తుంది అని వీళ్ళు క్యాల్కులేట్ చేశారు ఈ ఆస్ట్రాలజర్స్ కాదు వీళ్ళు దీని ప్రొడిక్షన్ ఈ ప్రొడిక్షన్ ఇది సైన్స్ బేసిస్ ప్రొడిక్షన్ టైం కూడా చెప్పారు ఇంచుకుంచు అంటే ఆ యాస్ట్రాయిడ్ వెలాసిటీ దాని డైరెక్షన్ దాని ఆర్బిట్ అన్నీ చూసి క్యాల్కులేట్ చేసి దీని పద్ధతి చూస్తే ఇది గురుగ్రహాన్ని కొలైట్ చేస్తుంది అని ఫలానా రోజు కొలవైట్ చేస్తున్నాం రెండు నెలల ముందు వీళ్ళు క్యాల్కులేట్ ఇంకా అక్కడి నుంచి ఈ ఆస్ట్రానవర్స్ అందరూ సుమారు రెండు వందల యాభై టెలిస్కోపులు ఆ గురువు మీద ఫిక్స్ చేసి కూర్చున్నారు ఎప్పుడు కొలాయిడ్ చేస్తున్నారు ఇదిగో పొలాయిడ్ ఇప్పుడు అప్పుడు ఎందుకంటే అది కొంచెం అర్థంకి మారితే డిలే అవ్వచ్చు ఇటీవలకి మారితే ఇంకొంచెం ముందు కొలాయిడ్ చేయొచ్చు అలా పెట్టి కూర్చున్నారు పొలాయిడ్ చేసినప్పుడు అక్కడ గొయ్య ఆ గొయ్యలో మూడు ఎర్తలు కూర్చోగలుగుతాయి అలాంటి పోయే పెద్ద మంట వచ్చింది ఆ మంట వెయ్యి కిలోమీటర్ల పై దాకా వెళ్ళింది అది ప్రొడిక్ట్ చేశారు ఇలాగంటే ఊహలు చేస్తారట ఊహాపోహలు అక్కడ చేస్తారు థియరిటికల్ ఫిజెస్ కాబట్టి లోకంలో భవిష్యత్తు గురించి అనేక రకాల ఊహలు చేస్తూ ఉంటారు కదా అలాగే ఈ ఫిలాసఫర్స్ కూడా ఆత్మీలాగా అలాగా మధ్యమా అమధ్యమ ఎవేవో వీళ్ళు ఊహలు చేస్తూ ఉంటారు తర్వాత ఈ ఊహలన్నీ ఎక్కడి ఈ ఊహలు ఎక్కడి నుంచి ఏ రూపంగా ఉంటాయి మనకి వాగ్రూపంగా ఉంటాయి బుద్ధి ప్రత్యయ రూపంగా ఉంటాయి వాక్ ప్రత్యయ గోచరే సారీ ఆత్మస్వరూపమునందు వాక్కు ప్రసరించదు వాక్కుతో మీరు ఆత్మస్వరూపాన్ని వర్ణించగలరా వర్ణించలేరు వాక్ బుద్ధితో ఆత్మస్వరూపాన్ని ఊహ చేయగలరా చేయలేరు ఏ ఆత్మస్వరూపాన్ని బుద్ధితో ఊహ చేసి వాక్కుతో వర్ణించుట సంభవము కాదు అటువంటి ఆత్మస్వరూపము విషయమై వీళ్ళు ఇన్ని రకముల ఊహలను చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ ప్రయత్నం ఎలా ఉంటుందంటే మేము ఊహ ద్వారా అంటే అనుమానం వాక్కు ద్వారా అంటే బుద్ధితోటి వర్ణించే సామర్థ్యం వీటిని ఉపయోగించి ఆత్మస్వరూపాన్ని మేము నిరూపిస్తాము అని ప్రయత్నిస్తూ ఎవరికి తోచిన కల్పనని వాడు చేస్తూ ఉంటాడు వికల్పయటమిచ్చి అట్టివాడు వాడు ఎట్టివాడు సహాం కమపి చర్మవద్దతి ఇచ్చతే అంటే ప్రయతతే అని పెట్టుకోవచ్చు అర్థం వాడు వాడు ఏమి వాడి లేకపోతే వాడి ప్రయత్నం ఎలా ఉందంటే ఆకాశమును చాపను చుట్టినట్టుగా చుట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది ఒక యుసేది అంటే వాడు ఏ పని చేయుట సంభవము కాదో ఆ పనిని చేయుటకు ప్రయత్నిస్తున్నాడు అని అర్థం మన సాయినా కొంచెం వినపడేట్లా మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటే అదని అర్థం ఏమిటి చాపని ఆకాశాన్ని చాపను చుట్టినట్టుగా చుట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని అర్థం ఇతగాడే ఏదైనా కొంత ఎక్స్ప్రెషన్ ఉంటుందేమో అని నేను ప్రయత్నిస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి ఆకాశమును చాపను చుట్టినట్టుగా చుట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని అర్థం అంటే అది ఈ పనులు కావు దృష్టాంతరు కాబట్టి వీళ్ళు ఆ పరమాత్మని బుద్ధితో కల్పించి వాక్కుతో వర్ణించే ప్రయత్నాన్ని ఇలా చేస్తున్నారు ఈ ప్రయత్నము అట్టిదియే అంటే అభిప్రాయం ఏమిటి అది అన్నిటికీ సఫలమయ్యేది కాదు సోపానమి దాంట్లో తప్పేముంది సోపానమే వచ్చా సోపానమును పాదములతో పైకి ఎక్కుటకు ప్రయత్నిస్తున్నాడు దాంట్లో తప్పే ఉందండి ఇప్పుడు ఆకాశంలో చర్మంలాగా చుట్టడానికి ప్రయత్నిస్తున్నాడంటే విడ్డూరంగానే సోపానమును కాళ్ళతో తక్కడంలో తప్పే ఉందండి అంత అసంభవం ఏమున్నది స్థాం అంటే మెట్లను కాళ్లతో ఎక్కేయటం ఎలాగో అలాగా వాక్కుతో పరమాత్మను వర్ణించేయచ్చు బుద్ధితో కల్పించేయవచ్చు అని వాడు కాళ్లతోటి మెట్లు ఎక్కేసినట్టుగా పరమాత్మని ఊహలతోటి వాక్కుతోటి వర్ణించేయటానికి సిద్ధపడుతున్నాడు వాడు చేసే ఈ ప్రయత్నము ఎలాంటిదంటే ఆకాశము చాపవలే చూసుకుంటాంటిది విశారా ఈ వాక్యాలు ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటాయో వాటిని తిన్నా లేదంటే మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది బాగానే ఉంది అది కూడా ఆ అభిప్రాయం కూడా సోపానమివచ్చ ఖమ్ పధ్యామ్ ఆరోధం ఇచ్చి అని చెప్పచ్చు మీకు మెట్లోనే ఎక్కినట్టుగా ఆకాశంలో అది బాగుందండి ఖమ్ముగా ఆ ఖమ్మే అదే కరెక్ట్ అదే కరెక్ట్ నేను చెప్పింది కాదు వ్యతిరేక దృష్టాంతం కాదు అనుకూల దృష్టాంతం కాదు ఇప్పుడు ఆకాశమును చాప వల చుట్టడానికి ప్రయత్నిస్తున్నాడు లేదా ఆకాశమును మెట్లెక్కినట్టుగా ఎక్కుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అది అయ్యి మాట కాదు కరెక్ట్ థ్యాంక్ యూ స్వామిజీచాయసామ్మ దయసామ్మ దీర్ఘం ఉండకూడదు వయసాం అనే ఉండాలి ఎందుకంటే వయ వయసి వయాంసి వయస వయసోహ వయసాం పక్షులను అర్థం వయ అంటే పక్షి నపూంసకంగా శబ్దం పదం ది దృక్షతే వీడు ఇంకా ఏం చేస్తున్నాడో తెలుసిన నీటిలో చేపలు ఈదిన దారిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు దారి ఉంటుందా దాని ముద్ర పడుతుందా అక్కడ మనిషి నడిస్తే ఇసుకలో గీతలు పడతాయి ముద్రలు పడతాయి చేప నీటిలో ఈతితే ముద్రలు పడతాయా పడవు ఆ ముద్రలను ఎత్తుకున్నాడు వీడు అంటే ఉండవని అర్థం ఆకాశంలో పక్షి గీటినప్పుడు దాని ఫుడ్ ప్రిన్స్ ఆకాశంలో దొరుకుతాయా దొరకవు ఉండవని అర్థం అలాంటి ప్రయత్నం వీడు చేస్తున్నాడు అంటే పరమాత్మ దీన్ని బట్టి మీరు చెప్పండి పరమాత్మ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇలాంటి వర్ణాలకి అర్థం ఏంటి ఎలా ఉన్నాయి ఆ వర్ణాలు పరమాత్మ ఏమో ఆ అమ్మాయి అంటూ వెళ్ళాడు ఆ అమ్మాయి నువ్వు నా అదంతా రావద్దు అని కోప్పడింది ఈయన వేలమహవేశం వెనక్కు వచ్చేశాడు పరమాత్మ కంటగా తినట్టు లేవు ఇలా ఉన్నారు ఎవరి సెటిల్ అయిందా అది ఇంకెవర సందేహంగా అదే కరెక్ట్ ఖమ్మా అనే కరెక్ట్ ఖమ్ ఖమ్ సోపాన మీద ఆరోగ్యం ఇచ్చి అదే కరెక్ట్ ఆ ఖమ్ ఇక్కడికి ఓకే నేతి నేతి వాచో నిర్త ఇత్యాది శృతిభ్యందుకంటే దాంట్లో తప్పే ఉందండి పరమాత్మని వర్ణించడంలో తప్పే ఉంది అరే పరమాత్మను వర్ణించలేవని నేతి నేతి అనే వాక్యం చెప్తున్నాను పరమాత్మని నాయితీ నాయితీ మాత్రమే చెప్పగలవు కానీ ఇంకే రకంగానూ అని చెప్తున్నాను నేను హృషికేశులంటే అక్కడ ఒక గ్రూప్ ఉంది గ్యాంగ్ వాళ్ళు అంటారు పరమాత్మని మేము ప్రమాణంతో పట్టుకుంటాము అంటారు ఎవరినీ ప్రమాణం కూడా ప్రమాణంతో పట్టుకోలేమని చెప్తుంది రా శృతి అంటే శృతి ప్రమాణంతో మేము పట్టుకుంటాం శృతే చెప్తోంది ఆ మాట కావని ప్రమా అప్రమేయమని గీతలో లేదా అది అక్కడ భాష్యం చూసుకోం గీత చెప్తోంది భాష్యం చెప్తోంది ఉపనిషత్తు చెప్తోంది అవన్నీ కూడా తుంగలో తొక్కి కూడా పక్కన పడేసి మేము పట్టుకుంటాం అంటే ఎవరో పట్టుకున్నారు అది వేడి ఎవరో పట్టుకున్నారు కాబట్టి మేము కూడా పట్టేసుకుంటాం ఎక్కడ పట్టుకున్నారు ఎవళ్ళనో అంటే ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఎవరో పట్టుకున్నారు కాబట్టి మేము కూడా పట్టుకుంటాం లేకపోతే విశాఖపట్నం జిల్లాలో ఎవరో పట్టుకున్నారు ప్రమాదంలో మేము పట్టేసుకుంటాం అంతే తప్ప ఆలోచన అసలు సున్నా పట్టుకుని మొట్టికాయలు వేసి గోడ కుర్చీ వేద్దావా అని నేను చేస్తూ ఉండేవండి ఇక్కడ నేను మ్యాథమెటిక్స్ పాఠం చెప్పేవాడి గోళ కుర్చీలు వేయించేవ్వడి తర్వాత నేను సైకిల్ మీద ఇక్వైతే దిగుతూ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు వెళ్తూ మీరు ఎవడైనా కనపడితే ఎలా నువ్వు నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావురా ఆ టీ షాప్ దగ్గర సాయంకాలం రాత్రి ఏడున్నరకి టీ షాప్ దగ్గర ఎందుకున్నావు చెప్తున్నావు నువ్వు నువ్వు చెప్తావా నాకు నేను మీ నాన్నగారు నడకమంటావా భయపడిపోయేవారు పారిపోయేవారు అన్నమాట ఓ అర్థావేద అదే ఏదో వాక్యం నివర్స్ ఉంటాయి ఏ పరమాత్మ నుండి వాక్కులు వెన్నుదిరుగుతున్నాము అంటే పరమాత్మను వాక్కులు చేరుకోలేదు అస్రాప్త్య మనస్సా సహ మనస్సు కూడా చేరుకోలేదు పరమాత్మని నా నా అని మాత్రమే మనం వర్ణించగలుగుతాము ఆ పరమాత్మను ఎవడండి తెలుసుకున్నవాడు ఓ అర్థావేద అర్థ అంటే సాక్షాత్ ఆ పరమాత్మను సాక్షాత్గా తెలుసుకున్నవాడు అవనండి ఎందుకంటే పరమాత్మను తెలిసేస్తుంటే పరమాత్మ అన్యమైపోతాడు ఇతరం అయిపోతాడు ఇత్యాది మంత్రవర్ణ మంత్రంలో సగం ఓ అర్థా వేద ప్రభు చట్ అని ఓ మొక్క పెట్టారు కనుక మంత్రవర్ణము అని అన్నారు కాబట్టి ఈ మంత్రాలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే ఆత్మవస్తువు ఇదమిత్తముగా నిర్ణయించుటకు శక్యము కానిది అని చెప్పుతున్నాయి కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి ఏమిటి అన్నది తర్వాత చూద్దాం పూర్ణమి